సిస్టర్స్ ఏసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు ఈ దిన్నపు కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టుకుందాం సర్వశక్తి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు సర్వ సృష్టికి న్యాయాధిపతివైన ఏసయ్యా నేను సాయంత్రకాల సమయం అందు ప్రభానండి మేమందరం ఈ రీతిగా కూడుకున్నటకు ప్రభా లేదంటే మీరు అవకాశం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా విమోచకుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని ప్రభస్తుతి గానంల మధ్య నా తండ్రి తేజస్సులో నివసిస్తున్న ఎస్ఐ దూత గణంలో చేత ప్రభ పొగడబడుతున్న నా తండ్రి నీకు గొప్ప నామం ప్రభ లేదండి వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ లేదండ్రి మేము చెల్లించే స్థుతులపైన ప్రభ నా తండ్రి మీరు ఆసీనుడు కమ్మని ప్రభ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి నా విమోచకుడవు మాతో మాట్లాడే దేవుడవు మా మధ్య నివసించే దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వేలాది వేల కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ లేదంటే గొప్ప కనికరంను బట్టి మేము నా తండ్రి మేము ఎంత అపవిత్రమైన కార్యములలో ఉండి కూడా ప్రభ లయము కాలేదు ప్రభ నీ యొక్క పోసుకొని మేము బ్రతికిన్నాం నాయన నీకు వదనాలు చెల్లిస్తున్నాం నా దేవుడవు ప్రభా ఆశ పక్షను పోషించే వాడవు మమ్మల్ని మరి ఎక్కువగా నతండి మరి నిశ్చయంగా పోషించి దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ సమస్తములు ప్రభ మీ మహిమ కొరకై ప్రభ జరి సారీ జరిగిస్తున్న దేవుడవు నీకే వందనాలయ్యా నతండి సాయంత్రకాల సమయం అందు రానున్న బెడ్లందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారు ఏంది నిమిత్తం రాలేకపోతున్నా కూడా ప్రభ వారు కృప చూపించండి వారిని కనికరించండి నా దైవ నా రక్షక ఈ సాయంత్ర కాల సమయం ముందు ప్రశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని నా అతని అభిషేకించండి ప్రసిద్ధాత్మ వాక్కులు మాకు నన్ను దయచేయండి ప్రతి బిడ్డను ప్రభన తండ్రి నువ్వు గమనిస్తున్న దేవుడో ప్రభనత నీకు సన్నిలో ఏది కూడా అతని మర్మము కాలిదునైనా సమస్తంలో వెల్లడి చేయి దేవుడు ప్రభా సారీ ఈ రాత్రి కళ సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త గంత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ పాట మాడతారు అందరికి ప్రయత్నములు శుభములు మహిమ పరం దేవుణ్ణి మనందరికీ తెలిసిన పాటనే ప్రభు ఏసు కన్నులు నాకు నిరతాము నే నిన్నుడా प्रभु यीशु न रक्षक न सगु कन्नल नाको निरता मुने निनु जोड़ा अल्फा यु नीवे ओमेग यु नीवे अल्फा यु नीवे ओमेग यु नीवे నా ప్రభుయేసున రక్ష సగు కనులు నిరతము ప్రియుడైనాపత్మాసు ప్రియమై నైసువరూపము ప్రియుడైనాపత్మాసు ప్రియమై నైసు స్వరూపము ప్రియ మరచి బహుదన్యుడాయే ప్రియ ప్రభునిను జుడని మో ప్రియ మారజుచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిను చూడనిము ప్రభుయేసున రక్షక నుసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడం పడిపోతీని దీకులేని వాడనే చూడ నే నిన్నో ప్రభువేసో కలు నాకు నిరతాము నే నిన్ను చూడా రిగియరిగి చె చడిపోతినీ సుని గాయా మరే పీతిని ఎరిగియరి గినే చెడిపో సునీ మరే పీని మోచ ఏతే దేవుడు ప్రభువైన శ్రీకృష్ణ ఎన్మొచడేటి ఎందర్వేస్న ఓదర భగవాన్ సదా స్తియాబితు దశమతారేదాస్ రతమునే నిన్ను చూడం విశ్వాసకర్త వయసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు విశ్వాసకర్త వోయ సుప్రభు కొనసాగించు వాడేసు ప్రభు వినముతో నిన్ను నీ విసుగా కరుగేత్త వినయాముతో నేను నీ వైపు విసు కాక పరుగేత్తపున రక్ష కన్నులు నకు నిరతాము నే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడం కంటికి కనబడని వెన్నీయో చెకి వినబాడని వెన్నయో కాంతికి కనబాడని వెన్నయో చెవీకి వినబాడని వెన్నయో హృదయాోచారముకాన్నీయో సిద్ధ పరచితి వనాకై హృదయా గోచారాని వినియో సిద్ధ పరచితి వనకై ప్రభుయేసున రక్షకను సగు కనులు నిరతముని చూడా లోకా బోగాల పైన నేత్రలు సోకాకుండు కృప చూపుము లోకా బోగాల పైన నేత్రలు సోకాకుండు నట్లు కృప చూపుము మీ మహిమ దివ్యా స్వరూపమును నిండారనను జూడనీ మహిమ దివ్యా స్వరూపమును నిండారనను జూడనిము ప్రభుయేసునరక్షగు కనులు నిరత నిను చూడా ప్రభు యసు నక్షక నృసగు కన్నులు నాకు నిరతమునే నిను చూడా అల్ఫయు నీ వేగయని వే అల్ఫయు నీ వేగయని వే ప్రభు సున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఈ సున రక్షక నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా అది వెళ్ళిగా థ్యాంక్ యూ సిస్టర్ అందరికి ప్రైజ్ లో థ్యాంక్ యూ ప్రియాంక సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు సిస్టర్ ప్రైజ్ లాడక్క ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిషుద్ధ మీకే వెళ్ళదు వందలాల కృతజ్ఞతలు ప్రభా గొప్పదేవా ఇతని మంత్రు ఈ ప్రభావ కాచి కాపాడి తీరేఖల కింద దాచి దరపరిచిన విధానం అంతటి బట్టి కూడా నైనా మీకే వెళ్ళదు వందలాల కృతజ్ఞతలు ప్రభా ఈ సాయంకాల సమయం అందు ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటున్నా ప్రభా మా ఆరాధనలు ప్రభా మొదటి నుండి అంతం మట్టుకు మీరే ఉండమని అడుగుతున్నాం ప్రభా పాటల ద్వారా మేము తెచ్చుకుని ప్రభా మీకే వేళ వందనాల ప్రభా మీ తెచ్చిన ప్రభా మా వృద్ధంలో నాటింప చేసుకుని ప్రభా జీవించుకునే జీవితాలు మాకు అనుగ్రహించి ప్రభా ఎక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించు ఆశ్రించి నే మెండైనా నిండైన దీవెనలతో సంతోషంగా ఆశీర్వదించి పంపమని ఏసుక్రిస్త అమలు అడిగి తండ్రి ఈ వన్ ట్వంటీ వన్ రెండు నా కన్నులు ఎత్తు నాకు సహాయమే ఎక్కడ నుండి వచ్చును కొండల తట్టు నాకు అందులో ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చిను అంటే ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం కాబట్టి మనకు సహాయం ఎవరు చేశారు అని చెప్పేసి ఫస్ట్ మనము దేవుని అడగకుండా దేవుని గురించి ఆలోచన చెయ్యకుండా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటాము అప్పుడు దేవుని గురించి ఆలోచనే రాదు ఫస్ట్ దేవుణ్ణి అడుగుదాము దేవుణ్ణి వేడుకుందాము దేవుడి దగ్గర నుంచి దేవుడే తప్ప ఇంకెవరు సహాయం చేయారని చెప్పేసి ఫస్ట్ దృష్టిలో మనకు దేవుడే ఆలోచనే రాదు కాబట్టి ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు వారి దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్తాము ఎవరి దగ్గర సహాయం దొరకకపోయేసరికంటే ఇక అలసిపోయి లాస్ట్ దేవుడా నాకు ఎవరు సహాయం చేశారని చెప్పేసి అప్పుడు మనము దేవుని దగ్గర వచ్చి అడుగుతుంటాం ఇక కొండల తట్టు అంటే దేవా ఇలా కూర్చొని అలసిపోయచ్చి దేవా నాకు సహాయం ఎవరు చేసలేరు ప్రభావ ఎవర సహాయం చేస్తారు అని చెప్పేసి పైన ఇట్లా తల పెట్టుకొని ఇట్లా మా అడుగుతూ ఉంటాము అప్పుడు ఇక ఎవరితో కాదు కదా అని చెప్పేసి అప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం ఇక చేతులు పైకెత్తి తల దేవా నేను ఆపదలో నాకు సహాయం చేయండి నేను అందరి దగ్గర తిరిగాను ప్రభా నాకెవరు సహాయం చేయలేరు ఇక నాకు నువ్వు తప్ప ఇంకా సహాయం చేసేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అని చెప్పేసి అప్పుడు అంటూ ఉంటారు ఏహో వల్లనే నాకు సహాయం కలుగును అంటే నీ ద్వారానే నాకు సహాయం కలుగుతుంది ఇంకెవ్వరి ద్వారా కలగదు ఆయన భూమి ఆకాశంలో సృజించిన అంటే ఎంత గొప్ప దేవుడిని విడిచిపెట్టుకొని మనము పరాయి వల్లని అడుగుతూ ఉంటాము మనం ఇంత గొప్ప దేవుడు ఉన్న తర్వాత గొప్ప దేవుడిని అడగకుండా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంటాము అని ఇంత గొప్ప దేవుడు భూమిని ఆకాశం ని సృజించిన వాడు మనుషులను సృజించిన వాడు పక్షులను సృజించిన వాడు ఆయనని తప్ప మనము పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాము అంత గొప్ప దేవుడిని సహాయం అడగకుండా మనమే ఎంతో పెద్ద తప్పు చేస్తూ ఉంటాము లాస్ట్కు అలసిపోయచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాము ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు కనుక మనము ఏ ఆపదొచ్చినా ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరకు వచ్చి దేవుడికి అడుగుతూ ఉండాలి ఆయన మన బాధ ఏ పాటిది కాదు ఆయన తలుచుకుంటే చిటికలు తీర్చేస్తాడు కానీ మనము అలా ఆలోచన చెయ్యము ఫస్ట్ దేవుడిని అడగదామనే ఆలోచననే మన దృష్టిలో రాదు రానియకుండా పక్క వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ గురించి అడిగి వీణ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గరికి పోతాము అని చెప్పేసి నలుగురు దగ్గరే అడుగుతాము అలసిపోయాసి అప్పుడు అడుగుతుంటాము కానీ మనం చేసే పెద్ద తప్పు అది ఫస్ట్ దేవుణ్ణి అడగాలి మన గొప్ప దేవుడు ఈ లోకంలో మనకంటే గొప్ప దేవుడు ఎవరికి లేడు అసలు అందరి అందరి దేవుళ్ళు ఏం చేశారు అన్ని ఆశిస్తారు వీళ్ళు అడిగేసారు కంటే మీరు ఇది మేము చేస్తాము అని ఆశిస్తారు కానీ మన దేవుడు మన దగ్గర నుండి ఏది ఆశించాడు కానీ ఎప్పుడు నా బిడ్డలు నా సహాయము నాకు ఎప్పుడు అడుగుతారు నా వాళ్ళకు నా దగ్గర నుంచి నేను ఎప్పుడు సహాయం చేయాలి వాళ్ళకి ఎప్పుడు ఆపదొస్తే నేను ఎప్పుడు మేలు చేయాలని చెప్పేసి మన గురించి ఆలోచిస్తూ కానీ మనము దేవుని గురించి ఫస్ట్ మర్చిపోతాం మర్చిపోయి చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించి లాస్ట్కి అక్కడికి వస్తాం ఆయన గొప్ప దేవుడు మనకుండగా ఎవరి సహాయాన్ని మనం కోరుకోవద్దు మనం తలుచుకుంటే చిట్కల నెరవేరుస్తాడు అంత గొప్ప దేవుడు మనకుండగా వేరే వాళ్ళని అడగొద్దు ఆయన నీ పాదములను త్రొట్టర్లని ఇయ్యాడు అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మనము ఎటు వెళ్ళినా అసలు మనం నడిచే దాని మీద దృష్టి పెట్టుకోము ఆపదలు ఉన్నాం కదా మనము గుంతలు పడిపోతామా మన కాళ్ళు ఎటు పడిపోతుంది ఎవరు ఇంత నుంచి ఎవరు పిలిచినా ఎవరు ఏం చేసినా మనము మన మైండ్లో మన నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టుకుంటూ ఉంటాం కానీ నేను ఎట్లా ఎట్లా నడుస్తున్నా నేను పడిపోతానా నేను గుంతల నుండి వెళ్తున్నానా చెట్లలో వెళ్తున్నానా ఎక్కడి నుంచి వెళ్తున్నానని చెప్పేసి ఆలోచన చెయ్యము ఆలోచన చెయ్యకుండా ఆపద దాని దాని గురించి ఆలోచించుకుంటూనే పోతూ ఉంటాము అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అయ్యో నా బిడ్డ ఇంత కష్టంలో ఉన్నది ఆలోచన ఎటు వెళ్తుందో అని ఆలోచన చేస్తలేదు బాధ గురించి ఆలోచించుకుంటూ అని ఆయనే మనం పోతూ ఉంటే మనకు ఏ ఆపద ఎక్కడ పడిపోకుండా ఏ గుంతలో పడిపోకుండా ఏ మున్ల పొదలలో పడిపోకుండా మనల్ని మన పాదములను కాపాడుతూ ఉంటాడు త్రొట్రల్లనియడు మనని కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇంత కష్టం ఉంది కాబట్టి మనల్ని ఆయన ఎప్పుడు దృష్టి పెట్టుకొని తన బిడ్డలని చూస్తూ ఉంటాడు ఎవరికి ఏ ఆపదొస్తుంది అని చెప్పేసి ఆయన కునుకడు నిద్రపోడు మనము అలసిపోయి బాధ వచ్చినప్పుడు తిరిగి తిరిగి తిరిగి అలసిపోయినాం కాబట్టి పడుకుంటాం కానీ ఆయన పడుకోడు నా బిడ్డలకు ఆపదొస్తుంది నేను సహాయం చేయాలి నేను మేలు చేయాలి వాళ్ళు నా బిడ్డలు ఇప్పుడు తండ్రి తల్లి తన బిడ్డకు ఏ ఆపదొస్తే వాళ్ళని చూసుకుంటూ ఎట్లా ఉంటామో దేవుడు కూడా మనల్ని కాపాడుకుంటూనే ఉంటాడు ఏ ఆపదొస్తుంది నేను చేయాలి నా బిడ్డలకు ఏమి కావ ఏ సైతానుడు కూడా నా బిడ్డను ఏం చెయ్యొద్దు ఎవరు కూడా పక్క వాళ్ళ సహాయం తీసుకోద్దు అని చెప్పేసి మనల్ని కంటికి రెప్పలుగా కాపాడుతూనే ఉంటాడు ఇప్పుడు ఇంటి దగ్గర మా పాపనేమో ఉంటది ఆయననేమో పనికి ఉంటాడు ఆమె ఏం చేస్తూ అంటే ఎక్కడ పడిపోతుందో పోల పడడానికి ట్రై చేస్తుంటది ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి పని చేసుకుంటూ ఉంటూ నేను ఆమె చూస్తూనే ఉంటాను బయటకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల పిల్లలు పెట్టేస్తాను ఎటు పడిపోకుండా పిల్లలు పెట్టేస్తాను అనుకోకుండా బోల్రబడింది అనుకో ఒక టూ మినిట్స్ బాగుంటది టూ మినిట్స్ తర్వాత ఆయస ఉంటది ఇక ఉంటది అరుస్తూ ఉంటది కాబట్టి అటు బయటకు పోయినప్పుడు స్టేట్ గల పడుకోబెట్టేసి చుట్టుపక్కల పిల్లలు పెట్టేసి పోతాను ఎటు పడిపోవద్దు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తీస్తాను మాటి మాటికి చూస్తుంటాను ఎక్కడ బోర పడిపోతే ఎక్కడ ఆయస పడుతుందో అని చెప్పేసి ఆమెను కాపాడుతూనే ఉంటాను సాయంత్రం వరకు వాళ్ళు ఆడ అట్లా మనము మన పిల్లల్ని కాపాడుకున్నట్టు దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు ఇస్రాయలు కాపాడాడు కునుకడు నిద్రపోడు అంటే అంత గొప్ప దేవుడు మన కష్టం వస్తుంది కాబట్టి ఆయన కాపాడుతూనే ఉంటాడు నిద్రపోడు ఎప్పుడైనా మనం నిద్రపోతాం కానీ ఆయన అసలు నిద్రపోడు అంటే ఎందుకు ఎందుకు కష్టం వస్తుంది కాబట్టి ఆయన తన చుట్టూ ప్రజల చుట్టూ ఉంటాడు కాబట్టి అసలు నిద్ర అనేది పోడు రాత్రిం మనల్ని కాపాడుతూనే ఉంటాడు నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు ఇప్పుడు ఎప్పటి నుంచి మనం ఏమర్థం చేసుకోవాలంటే మన ఆపదొచ్చినప్పుడు ఇక్కడ వెళ్తుంటే నాకు నా ఏ ఉన్నాడు నాకు ఎప్పుడు నాకు అండగా ఉంటాడు నాకు ఏ ఆపదొచ్చినా నా ఎవ్వరు ఏమి చేయలేరు నేను ఎక్కడ పడిపోయినా ఆయన లేవనెత్తుతాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి మనం ఏ మార్గం గుడి అయ్యో నాకు ఏదన్నా అని చెప్పేసి మనం బాధపడద్దు మనకు నీడగా మనని కాపాడుకుంటూ మనం వెంటే ఉంటాడు ఎండే దెబ్బ మనకు తగలేనియదు ఆ మనం ఎంత కష్టంలో ఉండి ఎండను చూడము నీడని చూడము వారం చూడము వెళుతూ ఉంటాము అట్లాంటప్పుడు ఆయన ఎండ దెబ్బ కూడా మనల్ని తగలనీయకుండా ఆయన రెక్కల మనల్ని భద్రంగా కాపాడుతూనే ఉంటాడు పెన్నెల దెబ్బ కూడా నీకు తగలదు ప్రతి ఒక్క దాని నుంచి మనల్ని కంటికి రెప్పలుగా కాపాడతాడు ఏ ఆపద రావద్దు ఏ కష్టం రావద్దు నేనున్నాను నేను కాపాడుకుంటూ ఉంటాను కష్టం అనేది తెలియదు అని చెప్పేసి బాధపడద్దు అని చెప్పేసి ప్రతి దాని నుండి కాపాడతాడు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ప్రతి ఒక్క సమస్య నుండి ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్య నుండి మనల్ని కాపాడుతూనే ఉంటాడు అట్లాంటి దేవుణ్ణి మనము మర్చిపోవద్దు ఆయన నీ ప్రాణంని కాపాడతాడు మనం అలసిపోయి మన ప్రాణంని కూడా లెక్క చేయకుండా ఉంటాం అప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు మన పక్కన ఎవరు లేరు ఆయన నేను ఒక్కదాన్ని ఉన్నా ఏమవుతుందో అని అనుకుంటాడు కానీ మన చుట్టుపక్కల మనకి ఎవరు లేకున్నా మన ఏసక్కడున్నాడు ఆయన ఏం చేస్తాడు అంటే ఇరవై గంటలు మన దృష్టి ఉంచుతాడు ఏ ప్రాణం ఏ మన ప్రాణానికి ఏ హాని కూడా కలగదు ఏ అపాయం కూడా కలగదు అట్లా మనల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలుగా కాపాడుతూ ఉంటాడు మనకి మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనము వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటూ చూసుకుంటూ వాళ్ళకు కొంచెం తెలివి రావాలి జ్ఞానం రావాలి అని చెప్పేసి అయ్యో వాళ్ళు ఎవరైనా ఏమన్నా నేను తెలియదు చిన్నపిల్లగా ఎలా కాపాడుకుంటూ ఉంటామో దేవుడు కూడా దేవుని దృష్టిలో మనం పిల్లలం కాబట్టి ఆయన మనల్ని మన ప్రాణంని కంటికి రెప్పలుగా కాపాడతాడు ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీ రాకపోకలేదు యోహో నిన్ను కాపాడతా అంటే మన జీవిత కాలం అంతయు మన మనం ఎక్కడ వచ్చినా ఎటు ఏ సమస్యలలో ఉన్నా ఏ బాధలలో ఉన్నా ఆయన జీవిత కాలం మనల్ని కాపాడుతూనే ఉంటాడు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ముందు ప్రేర్ చేసుకుంటూ వెళ్ళాలి నేను బయటకి ముగ్గురం వెళ్తున్నప్పుడు నేను ప్రేర్ చెయ్యు అని అంటాను జాన్కి ప్రే మనం వెళ్తున్నాం కదా మన మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు మన మార్గం అంతట్లో మనకి ఏ ఆపద రావదు కాబట్టి జాగ్రత్తగా మనల్ని కాపాడాలని మనం వ్యూహాకి ప్రార్థన చేసుకొని పోవాలి అని చెప్తాను ప్రేర్ చెయ్యి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ప్రతి దాని నుండి వెళ్ళేటప్పుడు ఆయన చేయకుండా నేను మనసులో చేసుకుంటూ ఉంటాను మేము దేవా వెళ్తున్నాము మా మేము మా ప్రయాణం అంతట్లో మీరు తోడున్నని మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ప్రతి దాన్ని తిరిగి వచ్చేంత మట్టుకు ఏ అపాయం రాకుండా ఏ బాధ కాకుండా ఏ కష్టము రాకుండా మనల్ని కాపాడుతున్నాయి ఉంటాడు ఇప్పుడు మేము ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన వర్షం పడుతుంది పాప చిన్నవింది దేవా నువ్వు ఇచ్చిన బహుమానం ఉంది ప్రభు ఆ మేమింటికి వెళ్ళేంత మట్టుకు వర్షం రావద్దు నా బిడ్డకు నాకు కావద్దు అని చెప్పేసి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ బైక్ మీద వచ్చిన ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను దేవా మేము వెళ్తున్నాము మేము మేము తడిస్తే ఓకే చిన్న పాప ఉంది దేవా నువ్వు ఇచ్చిన బహుమానం ఉంది బహుమానానికి ఏ హాని కలగద్దు ఏ బాధ కూడా కలగద్దు వర్షాన్ని అంతటిని మీ ఆధీనంలో ఉంచుకోండి మేము ఇంటికి వెళ్ళేంత వరకు మాకు కావద్దని చెప్పేసి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వస్తే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అసలు వర్షం అన్నదే రాలేదు అసలు మేము రాకముందు పడింది తగ్గిపోయింది కానీ మేము వచ్చేసరికంటే అజయ్ సంవత్సరా ఫుల్ వర్షం ఉంది కానీ దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ మా చిన్న పాపు ఉంది కాబట్టి ఎక్కడ కూడా వర్షాన్ని తగలనియకుండా అట్లా కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి మన దేవుడు కూడా మనల్ని కంటికి రెప్పలుగా నిరంతరము జీవిత కాలం అంతయు మనల్ని ఏ బాధలున్నా ఏ కష్టంలోనా ఏ నష్టంలోన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా కాపాడుతూ ఉంటాడు కాబట్టి మనము ఫస్ట్ మాత్రం ఫస్ట్ ఏదేమైనా ఏసు ప్రభుని అడగాలి మనం బక్క వాళ్ళని ఎవరి పైన ఆధారపడకుండా దేవుణ్ణి ఉండాలి అది మనము చేసేది ముందు తప్ప ఏ పక్క వాళ్ళని అడగాలని చెప్పేసి తప్పు అది చెయ్యొద్దు ఫస్ట్ దేవుడికి అడగాలి అది తప్ప మనం ఇంకా ఏది తప్పు చేయద్దు కీర్తన వన్ ఫార్టీ కీర్తన వన్ నేను ఎలుగెత్తి యుహోవాకు మురళిడు చిన్నాను ఎలుగెత్తి బలం బతిమాలు అంటే ఎలుగెత్తి బతిమాల కొంచున్నా యుహాకు మొరలేడుచున్నాను అంటే నేను కష్టంలో ఉన్నాను కాబట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు మనము కన్నీటి ప్రార్థన అని మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అయితే నేను ఎలుగెత్తి యుహాకు ఏసు ప్రభుకి మొర దేవా నేను కష్టంలో నాకు సహాయం చేయు అని చెప్పేసి మొర పెడుతున్నాను ఎలుగెత్తి యుహాను అంటే ఎలుగెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను బతిమాలుకుంటూ నాకు సహాయం చేయుదేవా మన పక్క వాళ్ళు అడిగినప్పుడు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను సహాయం ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి అలానే రిక్వెస్ట్ చేసుకుంటూ యుహవాన్ని బతిమాలు అంటే యోహవా నేను ఆపదలో నేను ఏడుస్తున్నాను దేవా నేను కష్టపడుతున్నాను దేవా నా కష్టాన్ని చూడు ప్రభు అని చెప్పేసి ఏడ్చుకుంటూ దేవుణ్ణి బతిమాలు ప్లీజ్ నేను కష్టంలో ఉన్నాను నాకు సహాయం చేయవా అని చెప్పేసి ఆయనని బతిమాల కొంచెం బహు వినియంగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టుచున్నాను అంటే ఇంత కష్టపడి ఏడ్చుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి మొరపెట్టుచున్నాను నేను ఇంత బాధలున్నాను ఎంత కష్టంలో మనమంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు సండే రోజు వెళ్తాము పేరుకి నార్మల్ గా ఒక్కొక్క చర్చి వాళ్ళు ఒక్కొక్క వారం రోజుల్లో వీక్ లో వెళ్తూ ఉంటారు కానీ మనకు ఆపద వచ్చింది కాబట్టి పర్సనల్ గా మనం వెళ్ళి బహు బతిమాలు ఆయన సన్నిధిలో వెళ్ళి మీద ఉండి ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ ఆయనని బతిమాలు నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నాను నాకు ఎంత కష్టం వచ్చింది ఇప్పుడు మనం చర్చికి వెళ్తాము సండే వెళ్తాము వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవా గత వారం అంతే యువ ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని కాచినావు కాపాడినవు ప్రభా నీకే వేలాది వందనాలు అని చెప్పేసి అయితే దావిద్ మహారాజు అట్లా అడుగుతున్నాడు కాబట్టి మనకు మనం కూడా అట్లనే అడగాలి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి ప్రతిది కూడా మొరపెట్టాలి మనకు చేసిన మేళ్ళని కూడా దేవా నాకు ఎంతో మేలు చేసినాం అని చెప్పేసి ఆయనకు థ్యాంక్ యూ ప్రభా స్తోత్రం ప్రభా వేలాది వందనాలు ప్రభా నాకు ఇంత పెద్ద సహాయం చేసినాం అని చెప్పేసి ఆయన సన్నిధిలో వెళ్ళి మనము మొరపెట్టుకోవాలి ఇప్పుడు మనకు సహాయం చేసినందుకు సాక్ష్యం ఎట్లా చెప్పుకుంటామో ప్రార్థనలో కూడా ఆయనకి స్తోత్రం ప్రభా తాంకి ప్రభా నీకే వెళ్ళదు వందనాలు ప్రభా అని చెప్పేసి ఆయన సన్నిధికి వెళ్ళి తెలియజెప్పుకోవాలి నాలో నా ప్రాణము కృంగి ఉన్నది కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అంటే నీకు కష్టంలో ఉన్నా కాబట్టి నా ప్రాణం ఎటైతుందో ఏందో అని చెప్పేసి కృంగిపోయి ఉన్నది కాబట్టి అది కూడా వేసు ప్రభా నీకే తెలుసు నేను ఎంత నేను ఎట్లున్నానో నీకు తప్ప ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు ఏం తెలుసది తెలియదు అది నువ్వు చూస్తున్నావు నేను నిబిడ్డాను ప్రభా నువ్వేనానో నీకు తెలుసు నేను ఏమైపోతున్నానో అని చెప్పేసి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పేసి నేను ఎంత బాధపడుతున్నానో ఎంత కృంగిపోతున్నానో ఎంత నశించిపోతున్నానో నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు నన్ను పట్టుకున్న టై నేను నడవవలసిన త్రోవను చాటుగా పగవారు ఉరి నడుతున్నారు అంటే నేను నష్టపోవాలి నేను బాధల నుండి పైకి రావద్దు నేను ఇలానే ఉండాలి అని చెప్పేసి పగవారు చాటుగా నా పైన కుట్రలు వండుతూ ఉంటారు దేవా ఇప్పుడు నేను ఎట్టు వెళ్తున్నాను వీళ్ళకి హ్యాండ్ చేయాలని చెప్పి మన కోసము పగున్నవారు ఏదో ఒకటి వీళ్ళు పైకి ఇలా మంచి అయిపోతున్నారు ఇలా పైకి వస్తున్నారు ఇలా నేదో చేయాలా అని చెప్పేసి పగవారు చాటుగా మన కోసము మనమైతే వెళ్ళేటప్పుడు ఏదైనా హాని చేయడానికి చూస్తూ ఉంటారు అయితే నీ కుడి ప్రక్కన నిదానించి చూడుము నన్ను వాడు నా ఒకడును నాకు లేకపోయేను అంటే నా కుడి గమనించి చూడు నన్ను నెరిగిన ఒక్కడు లేరు అని చెప్పేసి అంటున్నాడు ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి జాలి పడి సపోర్ట్ చేయడానికి ఒక్కరు కూడా వస్తలేరు అంటే గమనించి చూడు నాకు అయ్యో ఈమె కష్టంలో ఉంది సహాయం చేద్దాము అని చెప్పేసి ఒక్కరు కూడా ఎవ్వరి దగ్గర నుంచి కూడా కొంచెం కూడా ఆశ్రయం కూడా కలగట్లేదు దొరకలేదు ఎట్లా అని చెప్పేసి అయ్యో పాపమ్మని చెప్పేసి జాలి చూపే వాళ్ళు కూడా లేరు ఎట్లా ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఎవ్వరు కూడా జాలి చూపిస్తలేరు ఎవ్వరు కూడా కనికర అయ్యో పాపం అని చెప్పేసి కూడా ఎవరు కూడా ఇట్లా పక్కకి ఏదైనా కూడా అయ్యో మనకేంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా చేస్తుంటారు నేనేం చేస్తుంటానండి ఇంటి దగ్గర సహాయం కోసం వస్తూ అయ్యో నాకేమో లేదు అని చెప్పేసి డైరెక్ట్ ఆననికి రాదు ఆ ఉన్నదా లేదా సరే నా దగ్గర ఉన్నది మాత్రం నేను ఇస్తాను తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అవసరాన్ని బట్టి అవసరం అయిపోగానే వాళ్ళు మాట్లాడరు ఇది పక్కకు ఉన్నా కానీ అయ్యో తిన్నావా ఏం చేస్తున్నావు అయిపోయిందా అని చెప్పేసి కూడా అడగరు నేను అంటాను వచ్చిన తర్వాత వాళ్ళు సాయంకి వచ్చిండ్రు నేను ఇచ్చిన కానీ పక్క నుంచి ఆడ లీలా అడ్డ పక్కకెళ్ళి పోతున్నారు కాబట్టి అయ్యో ఏం చేస్తున్నావు తిన్నావా అయిందా పనిగా అని కూడా అడిగారు అని చెప్పేసి అని జాన్స్ చెప్తుంటాను ఆయన నీకు అసలు తెలివేలేదు నువ్వు చెయ్యొద్దు కూడా నువ్వు ఇట్లా చేస్తుంటావు మళ్ళానేమో జాలి పడుతు వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి జాలి నువ్వు ఇస్తూ ఉంటావు కానీ వాళ్ళు చూసినావా ఇప్పుడు ఇంటి ముంగి వాళ్ళు ఎన్నోసార్లు రాస్తుంటారు వాళ్ళు అవసరాన్ని బట్టి వస్తుంటారు తర్వాత నేను ఆడ పక్కకున్నాను పట్టించుకోరు ఇనేమంటాడు నువ్వు ఇయ్యద్దు చెయ్యద్దు మళ్ళా తర్వాతనేమో మాట్లాడలేరని చెప్పేసి నువ్వు బాధపడతావు నువ్వే జాలిపడి ఇచ్చేస్తావు ఇస్తావు కానీ వాళ్ళకు జాలి విశ్వాసం అనేది ఏది ఉండదు అని చెప్పేసి అంటూ అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాలి పడే వాళ్ళు అయ్యపాపం దగ్గర తీసుకుందాము అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరు ఉండరు ఎవ్వరు లేరు ఒక్కడు కూడా లేరు అని చెప్పేసి ఏసు ప్రభుత్వం చెప్తూ ఉన్నారు యోహో నీకే నేను మొరపెట్టుచున్నాను అయ్యో దేవా నేను ఎంత కష్టంలో ఉన్నాను నాకు ఒవ్వరు కూడా నా పైన జాలు పెడతలేరు దేవా ఎవరు కూడా నా కొంచెం కూడా హనికరం అనేది చూపిస్తలేరు నన్ను నాశనం చేయడానికే చూస్తున్నారు తప్ప నన్ను పాపం అని చెప్పేసి నేను యోహాకు మొరపెట్టి నా ఆశయం దుర్గము నీవే దేవా అని దేవుడికి అడుగుతున్నాను తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు ఈ భూమి మీద నాకు ఎవరు సహాయం చేస్తలేరు అయ్యో చుట్టూ పక్క నుంచి పోతున్నారు కానీ అయ్యో జాలు కనిపించలేరు లేరు. అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఆశయం దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా శ్వాస్థము నీవే అని నేను అనుకుంటుంది నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియోగము నేను చాలా చాలా కుంగిపోయి ఉన్నాను ఎంత బాధ ఎంత వేదన అనుభవించి ఇక నా చాలా కుంగిపోయి ఉన్నది నా మొరకి నేను నా ప్రార్థన నేను ఏసయా నేను మొరపెడుతుందేవా నేను దయచాల్సి నా ప్రార్థన వినావా నాకు కష్టం వచ్చింది నువే సహాయం చేయు కొంచెం ఇక విని నువ్వు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు నన్ను తరువు వారు నాకంటే అంటే నన్ను తరువు శత్రువులు బాగా బలంగా ఉన్నారు కానీ వారి చేతిలో నుండి నన్ను విడిపించము ఇప్పుడు వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించాలి వాళ్ళ దగ్గర నుంచి తప్పు తప్పించుకున్న శక్తి కూడా లేదు వాళ్ళెంత బలంగా ఉన్నారు తప్పించుకున్న శక్తి స్తోమత నా దగ్గర లేదు నువ్వే విడిపిము కాబట్టి మనం ఏసు ప్రభు మీన్ని ఆధారపడాల మనుషుల మీద అస్సలు ఆధారపడద్దు అట్లా నేను నీ నామనకు కృతజ్ఞతలు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పించుము అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతి బట్టి అక్షయపడదురు నాకు ఎంత సహాయం చేసింది కాబట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాకు ఏదైనా మెయిల్ చేసిననుకో థ్యాంక్ యూ జీజేష్ థ్యాంక్ యూ కృతజ్ఞతలు ప్రభా వేలాది వందనాలు ప్రతి ఇట్లా చేసిననుకో అప్పుడే నేను మనసులో ప్రార్థన చేసుకొని వేలాది వందనాలు వేసా వేసా అని వేలాది వందల సహాయం చేసినావు అని చెప్పేసి అప్పుడే చెప్తూ ఉంటాను ప్రార్థన చేసుకొని చెరసాలలో నుండి బన్నీలో నుండి నా ప్రాణం ను నువ్వే వాళ్ళ దగ్గర నుంచి నన్ను విడిపించినవు నన్ను తప్పించినవు నన్ను కాపాడినవు అప్పుడు నీవు నాకు మహోపకారము మంచి చేసి ఉండుటో చూచి నీతి మంతులు నన్ను బట్టి అతిశయపడుగురు నువ్వు నాకెంత మేలు చేసినావు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం అంటూ ఉంటాం కాబట్టి మనము ప్రతి విషయంలో దేవుని ఆధారపడాలి అలా దావి మహారాజు ఏసు ప్రభుని అంటున్నాడు ప్రతి దాంట్లో ప్రతి కష్టంలో నువ్వు నాకు సహాయం చేసినావు అని చెప్పేసి దాయుదు మహారాజు ఏసు ప్రభుని వేడుకొని ఉన్నాడు అట్లా మార్క్ స్వార్థ పదకొండవ అధ్యాయము మార్క్ స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై వచనం అందుకు ఏసు వారితో ఇట్ల మీరు దేవుని అందు విశ్వాస అయితే దేవుడు ఏమంటున్నా ప్రజలతోని ప్రజలతోని చెప్తున్నాడు అందుకు మీరు దేవుని అందు ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేయ చేసినప్పుడు నాకు సహాయం చేసింది కాబట్టి కొంచెం మంది విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాం అట్లా ఏసు ప్రభు అంటున్నాడు అందుకు మీరు దేవుడు అంటే విశ్వాసం ఉంచాలి అని చెప్పేసి ఏసు ప్రజలందరితోని చెప్తూ ఉన్నాడు అయితే ఇరవై నాలుగో వచనం చూస్తున్నాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినేలా పొంది ఉన్నామని నమ్ముడి మనము ప్రార్థన చేసినప్పుడు అడు దేవా నీకు ప్రార్థన చేసినా అది నాకు వచ్చేసింది అని చెప్పేసి నేను నమ్మేస్తున్నా అని చెప్పేసి మనము నమ్మేయాలి ఇప్పుడు మనుషులను నమ్మద్ది అసలు మనం దేవుణ్ణి అడిగినాం కాబట్టి అది నమ్మేసేయాలి దేవా నేను నీకు ప్రార్థన చేసినా నేను నమ్మేసిన నాకు అయిపోయిందని చెప్పేసి మనం కాకముందే అది జరగకున్నా నీకు అడిగినా కాబట్టి నేను అయ్యింది అని చెప్పేసి నేను నమ్మేసిన ఇప్పుడు ఎవరికన్నా అడుగుతాం అనుకోదన్నా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నీకు ఎందుకు బాధ అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు అట్లా మన ఏసు ప్రభు మనకు అంటున్నాడు కాబట్టి మనము ఆయన నడుగుతున్నాము లేవా నాకు సహాయం కావాలి నేను ప్రార్థన చేసిన నాకు నువ్వు చేసినవని చెప్పేసి నేను నమ్మినా అని చెప్పేసి నువ్వు చేసిన మేళ్ళనన్నిటినీ నేను పొంది ఉన్నాను నేను నమ్మి ఉన్నాను అని చెప్పేసి అని చెప్పేసి మనం అనాలి అప్పుడు అవి మీకు కలగనని మీతో చెప్పుచున్నాడు అంటే మనం విశ్వాసంతో ఉన్నప్పుడు మనము పూర్తి నమ్మకం ఉంచుకోవాలి యశ్వ్రభు మీద పూర్తి నమ్మకం ఉంచుకోవాలి కాబట్టి ప్రతి కూడా ఆయన మనకు నెరవేరుస్తాడు కొంచెం అపనమ్మకంగా కొంచెం అయ్యో చేశాడో చెయ్యడో ప్రార్థనగా చేసినా నెరవేరుతుందో నెరవేరదో అని చెప్పేసి మనం అనుకోవద్దు పూర్తిగా దేవుని పైన పెట్టేసుకోవాలి అది మనకి ఎలాగైనా నెరవేరిపోతుంది అది అది అని చెప్పేసి అంటున్నాడు నమ్మి ఉన్నాం అని చెప్పేసి అవి మీతోని ఎలాగైనా తీరిపోతాయి జరుగుతాయని చెప్పేసి చెప్తున్నాడు అప్పుడు మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వాణ్ణి క్షమించడి మనకి ఎవ మీద కోపం ఏమైనా ఉన్నప్పుడు మనం నిలబడి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు మనకు పగున్నా సరే దేవాణ్ణి క్షమించు నేను క్షమిస్తున్నాను వాడు తప్పు చేసి నన్ను అన్నాడు కానీ నేను వాణిని క్షమిస్తున్నాను అని చెప్పేసి మనం ప్రార్థన చేసి చేయాల చేసి దేవా ఆయన తప్పు చేసిండు ఆయన నన్ను అన్నాడు కానీ నేను కూడా నేను అన్నాను కానీ నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి ఆయన గురించి మనం ప్రార్థన చేయాలా చేస్తే మనం ప్రార్థన చేసాం కదా నేను క్షమించేసినా అని చెప్పేసి చేయాలా అప్పుడు పరిలోకం మీ తండ్రి మీ పాపంలో క్షమిస్తాడు మనము పగవారిని క్షమిస్తే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి వారిని క్షమించినప్పుడు మన పాపమ్ములు దేవుడు క్షమించేస్తాడు మనం వాణిని క్షమించాల మనం వాణిని క్షమించినప్పుడు మన పాపమ్ములను ఏసు ప్రభు క్షమించేస్తాడు కాబట్టి మనము ఎవరిపైన విరోధము కక్ష కోపము ఇవన్నీ పెట్టుకోద్దు పెట్టుకున్నా నేను క్షమించేసినా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి క్షమి చేసుకొని ఏసు ప్రభుని అడగాలి దేవాన్ని నేను వారిని క్షమించినా వాడి ఎడల నేను ఏమైనా తప్పులు చేస్తే ప్రభా నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి మనం ఏసు ప్రభుని అనుకోవాలి వాని నేను క్షమించిన మీరు నన్ను క్షమించండి నేను ఏదైనా పాపాలు చేస్తే ప్రభావ నేను తప్పు నన్ను క్షమించు ప్రభా ఇక్కడ నుంచి నేను ఎప్పుడు చేయను అని చెప్పేసి మనము ఏసు ప్రభుని అడగాలి వారు ఎర్షలేమునకు తిరిగి వచ్చిది అంటే ఏసు ప్రభు తిరిగి ఎరసలెమునకు వచ్చిండు ఎర్సలేమునకు వచ్చేసిండు ఆయనంతా చూసి చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఏ బాధలు ఉన్నాయో వాళ్ళన్నిటి బాధలని కష్టాలన్నీ చేసేసి మనం చుట్టుపక్కలైట వెళ్ళేసి తిరిగి మన ఇంటికి ఎట్లు అప్పుడు అట్లా ఏసు ప్రభు తిరిగి ఎర్సల్వేమునకు వచ్చేసిండు ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎర్సెలెమ్నకు వచ్చినప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు ఆ ఊళ్ళో శాస్త్రులు పెద్దలు అందరూ ఆయన యుద్ధకి వచ్చిండ్రు అది ఇప్పుడు మన ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు దేనికైనా వస్తే మనం ఏం చేస్తాం ఊరు సర్పంచ్లు పెద్ద మనుషులు కలిసి అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు కాబట్టి ఏసుప్రభు ఎరసలమ్మకు వచ్చినప్పుడు ఆ ఊళ్ళో శాస్త్రులు పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి ఉన్నారు వచ్చి ప్రభుని ఏమని అడుగుతున్నారంటే నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయించున్నామని చెప్పేసి ఆ ఊర్ పెద్దలు శాస్త్రులు పెద్ద ఆయనకు ఏసు ప్రభావం అడుగుతున్నారు ఏ అధికారంతోనే నువ్వు అన్ని కార్యాలు చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు లీడర్స్ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు అందరూ వస్తారు కదా ఇప్పుడు మనం ఒకళ్ళని సపోర్ట్ చేస్తాం ఇంకొకళ్ళని సపోర్ట్ చేయం చేయనప్పుడు ఆయన కష్టం నువ్వు ఎందుకు వచ్చినా మా ఊరికి ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పేసి ఆయనని నిలదీస్తారు ఆ ఊరు పెద్దలు నిలదీస్తారు నిలదీస్తారు వీటిని చేయటకు నీకు అధికారం ఎవరిచ్చిండ్రు ఇవన్నీ చేస్తున్నావు కదా నీకు అధికారం ఎవరిచ్చిండ్రు అని చెప్పేసి ఆయనని అందరూ నిలదీసి అడుగుతారు ఏసుప్రభు నా ఊరు శాస్త్రులు పెద్దలందరూ వచ్చి యంలో వచ్చినవు నీకు ఎవరు రమ్మన్నారు ఏ అధికారంతో నీ కార్యాలన్నీ చేయిస్తున్నావు అని చెప్పేసి ఆయనను అడుగుతారు అందుకే ఏసుప్రభు ఏమంటాడంటే అందుకు ఏసుప్రభు నేను మిమ్మల్ని ఒక మాట అడిగేదను నాకు ఉత్తరం అంటే సరే నన్ను అడుగుతున్నారు మీరు ఏవని నేనెందుకు నువ్వెందుకు ఇవన్నీ చేయించున్నావు చెప్పేసి శాస్త్రులు ఆ పెద్దలందరూ అడుగుతున్నప్పుడు మరి నేను ఒక మాట అడుగుతాను నేను ఒక మాట అడిగినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి సమాధానం చెప్తే అప్పుడు నేను ఎందుకు చేస్తున్నానో నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి ఏసు ప్రభు వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తాడు ఆ వాళ్ళకి ఒక నాకు జవాబు చెప్పండి అని చెప్పేసి అంటాడు అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేస్తున్నానో అది మీతో చెప్పుతాను నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే అప్పుడు మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి ఏసు ప్రభు అంటాడు అట్లా ఆయనని ఆ ఊరోళ్ళు శాస్త్రులు పెద్దలు అందరూ వచ్చి నీకు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఏసు ప్రభు నేను మరి ఒక మాట అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి దానికి మీరు సమాధానం చెప్పినప్పుడు నేను కూడా నేను చేసే దాని గురించి మీకు సమాధానం చెప్తాను అని చెప్పేసి అంటాడు అయితే యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకం నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని అడుగుతాడు ఏసు ప్రభు ఇప్పుడు ఏసు నిలదీస్తున్నారు కదా ఏసు ప్రభు వాళ్ళను అడుగుతారు యోహాని ఇచ్చిన బాప్తీశము పరలోకం నుంచి మనుషుల నుండి కలిగినదా అని చెప్పేసి ఆ శాస్త్రులను పెద్దలను అడుగుతున్నారు నాకు ఉత్తరం చెప్పండి దాని గురించి నాకు చెప్పుండ్రీ అప్పుడు అప్పుడు అడిగే వారంటే వాళ్ళు ఏమనరు అందరు కలిసి ఏమంటారంటే ఆలోచించుకుంటారు అందుకు వారు మనము పరలోకం నుండి వచ్చి కలిగినదని చెప్పుదుమా అని చెప్పేసి అందరూ కలిసి వచ్చి ఒక దగ్గర గుంపు కూడతారు ఇప్పుడు నాలుగు అందరూ కలిసి ఒక మాట మీద ఉందామని చెప్పేసి వాళ్ళ దాని వచ్చి ఆలోచన చేసుకుంటారు అప్పుడు మనము ఏమని సమాధానం చెప్పుదాము అందరు గుంపు కూడి ఒక దగ్గర వచ్చి ఆలోచన చేస్తారు పరలోకం నుండి కలిగినదా అని చెప్పేసి అతను చెప్పుదమ్మా అని చెప్పేసి అనుకుంటుంటారు ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు అని చెప్పేసి అయితే పరలోకం నుండి వచ్చినదని చెప్ అంటే యోహ మరి ఎందుకైనా యోహా మీరు నమ్మలేదు అని చెప్పేసి అడుగుతున్నాడు మనుషుల వలన కలిగినదా అని అని తమలో తమ ఆలోచించుకునేది అంటే మనుషుల నుండి కలిగిందా యోహాను నిజముగా ప్రవక్తనేనా కాదా మరి మనుషుల నుంచి ఇచ్చినరా ఆ ఎవరిచ్చిరు అని చెప్పేసి మనము ఆలోచన చేసుకుందాం ఆలోచన చేసుకొని ఆ ఒక దారికి వద్దాం అని చెప్పేసి కదా అట్లా వాళ్ళు వచ్చి మరి ఏం సమాధానం చెప్పుదాము అని చెప్పేసి వాళ్ళది వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆలోచన చేసుకుంటూ ఉంటారు చేసుకు ఆలోచించుకుంటారు కానీ అందరూ వ్యూహ నిజముగా ప్రవక్త అని ఏం అవునా వ్యూహను నిజముగా ప్రవక్తనేనా అని ఆలోచన చేస్తారు ఆలోచన చేసి మరి ఎట్లా చెప్దాము మనుషుల నుండి వచ్చింది చెప్తామా లేకపోతే యోహా నుంచి బాప్తి సంకం నుండి అని చెప్పేసి ఆ నేను నిజంగా ప్రవక్త నేనా యోహాను అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు కనుక ప్రజలందరూ భయపడి ఆ సంగతి మాకు తెలియదని చెప్తారు ఇక ఈయన నుండి వచ్చినదని చెప్తే ఈయన ఏం ఏమంటాడో అని చెప్పేసి ప్రజలందరూ భయపడి ఆ సంగతి మాకు తెలియదు మాకు తెలియదు యోహాను ఎక్క మరి ఎట్లిచ్చిందో మరి మనుషుల నుండి వచ్చిందో యోహా వచ్చి పరలోకం నుండి వచ్చిందో అని చెప్పేసి అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే శాస్త్రులు ప్రధానులు యాదస్సులు అందరూ పెద్దలు మాకు తెలియదు చెప్పేసి అప్పుడు ఏసు ప్రభుకు చెప్తారు అప్పుడు ఏసు ప్రభు అంటాడు ఏసునకు ఉత్తరం మాకు తెలియదు ఆ యోహానిచ్చింది యోహాని ఇచ్చిన బాబు పరలోకం నుండి వచ్చిందా మనుషుల నుండి వచ్చిందా మాకైతే తెలియదు అని చెప్పేసి అంటారు అప్పుడు అందుకు ఏసు ప్రభు ఏమంటాడంటే అందుకు ఏసు ప్రభు ఏ అధికారం వలన ఈ కార్యం చేయించున్నానో అది నేను మీతో చెప్పాను మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేరు కాబట్టి నేను ఎందుకు గురించి చేస్తున్నానో నేను మీతో ఎందుకు చెప్పాలి అని చెప్పేసి ఏసు ప్రభు కూడా వాళ్ళకు అట్లనే జవాబు చెప్పిండు మరి వాళ్ళు నిజముగా యోహన ప్రవాక్తనే అని చెప్పేసి ఇంచా ఆలోచన చేయాలి కదా యోహా నిజముగా ప్రవక్తనే పరలోకం నుండి వచ్చినదే ఆ పరలోకం నుండి వచ్చిన బాప్తీసం తీసుకున్నాం యోహాన్ని ఇచ్చిన బాప్తీసం తీసుకున్నాం అని చెప్పేసి ఆలోచన చేసి చెప్పాలి కదా వాళ్ళందరూ ఆలోచన చేసి లేదు మాకు వ్యూహ అని పరలోకం నుండి వచ్చిందా తెలియదు మనుషుల నుండి వచ్చిందా అని తెలియదు చెప్పేసి వాళ్ళు మాకు తెలియదు అని చెప్పేసారు కంటే ఏసు ప్రభు కూడా నేను చేసే కార్యాలు కూడా మీరు నేను చెప్పి చేసిన దానికి మీరు ఎందుకు అడుగుతున్నారు అది నేను ఎందు గురించి చేస్తున్నానో మీకెందుకు చెప్పాలి అని చెప్పేసి ఏసు ప్రభు అప్పుడు వాళ్ళకు జవాబు చెప్తాడు కాబట్టి ప్రతి విషయంలో మనము ఏసు ప్రభు ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడద్దు మనుషులని నమ్ముకోవద్దు మనుషుల మీద విశ్వాసం ఉంచొద్దు ప్రతి విషయంలో మనం ఏసు ప్రభునే నమ్మాలి ఏసు ప్రభు మీదనే విశ్వాసం ఉంచాలి ఏసు ప్రభు తప్ప మనకి ఈ లోకంలో గొప్ప దేవుడు ఎవరు కూడా లేడు మనకంటే గొప్పదేడి లోకంలో ఎవరు కూడా లేరు ప్రతిదీ మనము ఆలోచన చేసుకోవాలి ప్రతి సమస్య వచ్చినప్పుడు మనుషుల సహాయం తీసుకోద్దు మనం అసలే ముందు దేవునికి మొర దేవునికి సహాయం అడగాలి దేవా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు నువ్వే నాకు సహాయం చేయు అని చెప్పేసి ఆలోచన చేసుకొని ప్రతీది మనము ఏసు ప్రభుని అడగాలి ఏసు ప్రభు పైన ఆధారపడాలి మనుషులని నమ్ముకోవద్దు ఇది తప్ప మనము ఏది కూడా అన్యులలాగా మనం తప్పు చేయొద్దు మనని మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన ఆయన ద్వారా అట్లనే జీవించుకొని ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి ఇప్పటి నుండి మనం ఏం చేద్దామంటే మన దేవుణ్ణి తప్ప వేరే ముందు సహాయం అడగొద్దు మనకి ఏ ఆపద ఫస్ట్ ఏసు ప్రాపర్టీ మొర పెట్టుకోవాలి మోకాళ్ళ మీద న్నిటి ప్రార్థన చేసుకొని దివా నేను నిన్ను అడిగినా ఇది నమ్మినాను అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి ఇది తప్ప మనము మనుషుల నుండి సహాయం కోరుకోవద్దు ఈ వాక్యం దేవుడి గురించి ఆశ్రయించింది ప్రార్థన చేసుకున్నా ప్రార్థన పరిషత్డా మీకే వేలాది వంద కృతజ్ఞతలు ప్రభావ గొప్ప దేవా దీకంటే గొప్పదేవుడి లోకంలో ఎవరు లేని ప్రభావ వైసేదండ్రి ఆయన ప్రభావ స్తోత్రాన్ని నేనే స్ట్రచ మాకు నక్కర్ల మధ ప్రతి బాధ నుండి ప్రభా మమ్మల్ని కాపాడిన ప్రభా నీరెక్కల కింద ప్రభా మమ్మల్ని దాచి భద్రపరిచిన ప్రభా ఆ ప్రభా తప్ప మాకు ఇంకా ఆశ్రయదుర్గం ఏది లేదునైనా మమ్మల్ని నీ కంటికి రెప్పలుగా ప్రభా కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో ప్రభా మమ్మల్ని కూడా ప్రభా నీ రెక్కల కింద ప్రభా ప్రతి ఆపద నుండి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న ప్రభా ప్రతి సమస్య నుండి ప్రభా నా బిడ్డ ఏ కష్టంలో ఉందో ఏ బాధలో ఉందో ఏ నష్టంలో ఉందో ప్రభా అని కంటికి నిద్రపోకుండా ప్రభా మమ్మల్ని కాపాడుతున్న ప్రభా మా కుడిపక్కల ప్రభా మాకు నీడగా ఉండి ప్రభా మాకు అండగా ఉండి ప్రభా ప్రతి సమస్య నుండి ప్రభా మమ్మల్ని కాపాడుతున్నా ప్రభా ఆ ప్రభా నీకే వేలాది వందనాలు ప్రభా నీకంటే గొప్పదడి లో ఎవరు లేరు ప్రభా నా బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు ఎంత వేదన ఎంత ఆవేదన చెందుతున్నారు అని చెప్పేసి ప్రభా నిద్రపోకుండా మా కొరకు కాచి ఉంటున్నా ప్రభా నీకే వేలాది వందలాలు ప్రభా స్తోత్రాన్ని నేను వేసుకుని చా గొప్పదేవా నీకంటే గొప్పదేడు ఒకలా ఎవరు లేనైనా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుందో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ఎస్ నా వాళ్ళ అన్నిటికన్నా ఇప్పుడే ముట్టి ప్రభా వాళ్ళకి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో ప్రభా వాళ్ళ సమస్యలను తీర్చండి ప్రభా వాళ్ళ సమస్యల నుండి ఇప్పుడే మా సమస్య తీరి ఉందని నమ్ముతున్నాం ప్రభా మీరు తప్ప ప్రభా మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభా ఇక నుంచి ప్రభా మేము మనుషుల సహాయం తీసుకోవద్దునైనా నీ సహాయం తప్ప మనుషుల సహాయం కోరేవారిగా ఉండకుండా ప్రభా చేయమని అడుగుతున్నాను ప్రభా గొప్పదేవా ప్రతి సమస్య ప్రభా ముందు ఏ సుప్రభుని అడగాలి నిన్నే అడగాలనే ఆలోచన తలంపు మాలో ఉండాలి ప్రభా మనుషుల సహాయం కోరేవారిగా అలాంటి ఆలోచన రానియకుండా నేను నా దేవుణ్ణి అడుగుతాను నా ఏ సుప్రభుని అడుగుతాననే ఆలోచన ముందు మా దృష్టిలో రావాలి ప్రభా అలాంటి ఆలోచన తలంపు మాలో ఉండమని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టమని ప్రభా విత్తిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింప చేసుకొని ప్రభా దాని అనుసారంగా జీవించుకున్న జీవితాలను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని నిన్నైనా మెండైనా దీవెలతో ప్రభా సంతోషంగా ఆశీర్వదించి పంపమని ఏసు క్రిస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు నేసు క్రీస్తు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకల్ మన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు ఏంటి నడిపించిన గాక ఆమె ప్రైజ్లాడాక అందరికీ ప్రైజ్లా